శివస్త జ్యేష్ఠరాజు బ్రహ్మణస్పతే సాగనం శ్రీమహానాభకయ సారంహణ శంకరాచార్యమ్యమాన్ అశ్మరాచార్యపర్యమి గురు పరంపరా ఓం ఆప్యాయమా ప్రాచుక్రమోదలంద్రియాణ సర్వాణి సరళం బ్రహ్మ ఉపమ్రమకరణ నా బ్రహ్మ నిరాకరోత్ అనురాకరమస్థ నికరమన్మేష్ తాత్మ్యయ ఉపనిషత్సు ధర్మాస్ మయి సంతు శాంతి శాంతి శాంతి కుతి ఖి సోమ్యాం సో వాచా కథమసత సజ్జాే సేవ సోమ్యా ఇదమగ్ర ఆసీ సో అసత్తి నుంచి సత్తు పుట్టటం వల్లది అది ఎలా కుదురుతుంది కుదరదు కాబట్టి ఈ జగత్తు సత్తు నుండే పుట్టుంటుంది పుట్టి ఉండాలి సత్వేవ సోమయ్యేడ మగ్ర ఆసీ ఏకమేవ అద్వితీయం అని చూస్తున్నాము ఇప్పుడు భాష్యంలో అవయవా అది ఉపమృద్యంత ఇది చేతి నా తద్ అవయవేశు తిరిగి చెప్పారు బీజము అవయవి అవయవములు ఉంటాయి బీజము నశించినా అంకురం వచ్చేప్పటికీ బీజం నశించినా బీజావయవాలు నశించట్లేదు బీజావయవాలు అంకురంలో వస్తున్నాయి కాబట్టి కాబట్టి అక్కడ బీజావయవముల నుండి అంకురం పుట్టిందన్నాం కానీ సత్తు నుంచి సత్తే పుట్టింది కానీ బీజం నుంచి అంకురం పుట్టడం అనేది ఏమీ లేదు అసలు నిజానికి బీజావయవముల కంటే భిన్నంగా బీజావయవముల సమాహారం కంటే భిన్నంగా బీజము అనే అవయవుని వీళ్ళు అంగీకరించారు అశూన్యవాత బౌద్ధులు అంగీకరించారు కాబట్టి బీజం నీకు దగ్గర ఉన్నది బీజావయవాలు బీజావయవాళ్ళ నుంచి అంకురం అంకురావయవాలు కాబట్టి సత్తు నుంచి సత్యం వచ్చింది అసత్వ నుంచి సత్వచ్చేది అనేది పోమన్నారు అవతలకు అయితే వాళ్ళంటాడు నశించి అంకురావయవం పుట్టిందంటారు బీజం నశించి అంకురం పుట్టింది అనేది ఎలాగా పొస్తలేకపోతే బీజావం నశించి అంకురం పుట్టింది అదే ఉన్నాము అవయవా అతి ఉపమృద్ధ్యంత సో అవయవాలు ఉపమర్దమైపోతాయి ఉపమర్దమంటే నశించిపోతాయి ముద్దైపోవడం లేకుండా పోవడం అవయవాలే ఉపమర్దమవుతాయిందా బీజం ఉపమర్దం అవుతుంది అంటే కుదరలేదు బీజావయవాలు ఉపమద్ధం అవుతాయన్నాం అంటే అప్పుడు మళ్ళీ అసత్తు నుంచి బీజావయవాలు నష్టమవుతాయి అభావము ఆ అభావం నుంచి అంకురాలయవాళ్ళు పుట్టాయనో అంకురం పుట్టిందోనో వాట్ ఎవర్ అసత్తి నుంచి సత్తు పుట్టింది అంటే నా దానికి సిద్ధాంతం చెప్తున్నారు తేతుల్యవాత్ చూడండి బీజము నశించి అంకురం పుట్టింది అనే అభావాత్ అంకురోత్పత్తిని ఏ విధంగా అయితే నిరాకరించామో ఆ నిరాకరణము ఒకటే ఆ ఆర్గ్యుమెంట్ అవయవేసి తులిస్తారు అదే అవయవికి ఎలా అయితే ఆర్గ్యుమెంట్ కుదరదని చెప్పామో అది అవయవాలకు కూడా వర్తిస్తుంది ఎలాగా ఎలాగంటే చూడండి ఇప్పుడు ఒక అవయవం తీసుకోండి బీజావం ఈ బీజావయవానికి మళ్ళీ ఫర్దర్ అవయవాలు ఉంటాయా ఉండవా ఉంటాయి అంటే అప్పుడు ఈ అవయవం అవుతుంది కాబట్టి బీజావయవము యొక్క అవయవాలు అన్ని మళ్ళీ అంకురావయవంలోకి రాగి వస్తాయి కాబట్టి అవయవే అనేది వేరే మళ్ళీ ఉండదు కాబట్టి అభావం నుంచి సత్తుపు అనే ఆర్గ్యుమెంట్ కుదరదు మళ్ళీ సేమ్ ఆర్గ్యుమెంట్ రిపీట్ అవుతుంది బీజము బీజావయవములు అనే కాంబినేషన్ పోయి బీజావయవము తాదావయవములు అనే కాంబినేషన్ వస్తుంది ఓకేనండి సో పైన బీజము బీజావయవములు అనే కాంబినేషన్కి అప్లై చేసిన లాజిక్కే బీజావయవము తాదావయవములు అంటే అవయవావయవములు అక్కడ కుదురుతాయి అదే అదేలాగితే ఇక్కడ కూడా వర్తిస్తుంది యథా వైనాశికాస్థాన రూప అవయవీ నాస్తి త అతీతి ఉపమర్దానుపత్తి ఆ పైన చెప్పిన ఆర్గ్యుమెంటే తదు అవయవేశతుల్యత్వాత అది సంగ్రహవాక్యం దానికి వివరణ ఇప్పుడు చూడండి వైనాశికుల యొక్క పక్షంలో వాళ్ళ యొక్క సిద్ధాంతంలో బీజము అనే ఒక అవయవి లేదు బీజము అంటే అది ఒక సంస్థానము తప్ప అవయవముల సంస్థానానికే బీజం అని మనం పెట్టుకున్న పేరు సంస్థానం అంటే రచన ఒక సన్నివేశము ఒక కన్స్ట్రక్ట్ దట్ ఈస్ ది వర్డ్ సార్ ఇట్స్ ఎ కన్స్ట్రక్ట్ ఇట్ ఇస్ ఎ కన్స్ట్రక్ట్ సో బీజ దేహము అనేది ఏంటంటే వాట్ ఈస్ థింగ్ ఇట్ ఈస్ ఎస్ నథింగ్ లైక్ ఎ బాడీ ఇట్ ఈస్ ఎ కన్స్ట్రక్ట్ ఆఫ్ ఫైవ్ థింగ్ అంటే సో కాబట్టి అలాగే బీజము అనేది అది ఆ అవయవములు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కన్స్ట్రక్ట్ తప్ప అంతకు మించి ఆ అవయవ సన్నివేశం మినహాయించి అంతకంటే అధికంగా బీజం అనేది అవయవి లేదు కాబట్టి బీజం ఉపమార్దం అయ్యి అంకురం పుట్టిందని ఆర్గ్యుమెంట్ పోను లేదు బీజమే లేదంటుంటే ఇంక ఉపమార్థమే ఉన్నదా అవయవాలే అవయవాల నుంచి అవయవాలు అలా అయితే అక్కడ చెప్తామో కథా అవయవా అతి ఇప్పుడు వీరేమంటాడు నేను చెప్పింది మళ్ళీ చెప్తున్నా సంగ్రహవాక్యంలో చెప్పింది వివరణలో చెప్తున్నా బీజావయవం నశించి అంకురం పుట్టిందంటాడు బీజం నశించి అంకురం పుట్టిందని ఆర్గ్యుమెంట్ దెబ్బతింటే బీజావయవం నశించి అందరం పుట్టింది అంటారు దానికి కథ అవయవా అతి అదే అర్గ్యుమెంట్ అవయవాలు కూడా పెట్టింది ఎలాగా ఎలాగ ఆర్గ్యుమెంట్ పెట్టడం ఒక అవయవం తీసుకోం బీజావయవాలు ఎన్నోకం ఉంటాయి కదా పదో ఇరవయో ముప్పై అవయవం వందో విజయవంటాయి కదా ఒక అవయవం తీసుకో ఈ అవయవంలో మళ్ళీ అవయవాలు ఉంటాయి ఉండగా అంటారు అంటే ఇప్పుడు ఈ అవయవం ఏమిటవుతుంది ఈ ప్రిఫరెన్స్ ఆ అవయవాలు సూక్ష్మమైన అవయవం తో పోస్తే ఇది అవయవి అవుతాం ఇప్పుడు చెప్పుకున్న అర్జున ఏంటంటే అవయవముల కంట విలక్షణంగా అవయవి లేదు అని కదా కాబట్టి ఇక్కడ ఈ అవయవం లేదు ఉన్న వల్ల ఉన్నాయి కాబట్టి ఆ అవయవావయవములు అంకురంలోకి ఎలాగో ఉన్నాయి కాబట్టి ఈ అవయవం నశించి అంకురం పుట్టింది అనే మాట ఎందుకంటే అవయవమే లేదు అసలు ఉన్న వల్ల అవయవావములే కాను అసలు లేదా ఉపమర్ధం అవడం లేదు కొట్టడం లేదు అని ఆర్గ్యుమెంట్ ఐ హోప్ యూ ఫాలో దిట్ అదే అటు ఇటు దేశామే ఉపమర్ద అనుపపత్తి కాబట్టి బీజ ఉపమర్దము ఎలా పొసగదో బీజావయ ఉపమర్దం కూడా అదే విధంగా పొసగదు అదే కంటిన్యూ చేస్తున్నారు బీజావయ సూక్ష్మావయవాడవీ అన్యే సూక్ష్మతరావయవా ప్రసంగ అనివృత్తే ఉపమర్దానుపపత్తి సో ఇప్పుడు బీజం ఉపమర్ద మళ్ళీ చెప్తున్నాను నేను చెప్పిందే చెప్తున్నా బీజం ఉపమర్దమై ఉపమర్దమంటే నష్టం అవడం బీజము నష్టమై అంకురం పుట్టింది అని కుదరదు ఎందువల్ల బీజావయవములు అంకురంలోకి అనువృత్తమవుతున్నాయి కనుక అయితే బీజావయవము నష్టం ఒకటి తీసుకోండి అనేక ఉన్నా ఒకటి తీసుకోండి బీజావయవము నష్టమై అంకురం పుట్టింది అంటాం అది కుదరదు ఎందువల్ల బీజావయవాయవములు అనువృతం అవుతాయి అంటాయి కనుక పోనీ బీజావయవా నష్టమై అంకురం పుట్టింది అంటామంటే అది కుదరదు ఎందుకంటే బీజావయవాలు అంతకంత సూక్ష్మతరమైనవి అవి అనవృత్తమవుతూనే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏదైనా సరే బీజ ఉపమర్దము పొసగదు బీజావయవముల ఉపమర్దమే పొసగదు బీజావయవాయవముల ఉపమర్దమే పొసడు నువ్వు ఇలా ఎంతవరకు తీసుకెళ్తావో తీసుకెళ్ళు ఒక అవయవము అంటే దానికి ఫర్వర్ అవయవాలను మేము కల్పిస్తాం అప్పుడు దీన్ని అవయవీ చేసి అవయమి అనేది ఎలాగే ఉండదు ఈ సిద్ధాంతంలో కాబట్టి సర్వత్ర ప్రసంగస్ అనివృత్తే ఒక అవయవం అయినప్పటికీ ఇంకా ఫర్దర్ దాన్ని చేసుకుంటూ పోవడం అనేది ప్రసంగం అలా కొనసాగుతూనే ఉంటుంది అది ఆగిది కాబట్టి ఏదో ఒకటి నష్టమై ఆ అభావం నుంచి సత్తు కుట్టింది అనేటువంటి ఆర్గ్యుమెంట్ ఎన్నడూ కుదరదు తర్వాత సద్బుద్ధి సత్వానివృత్తి సద్వాది భాష సంస్కృతం చాలా అందమైన సంస్కృతం సేత్స్యతే అంటే సిద్ధ్యతిధ్యతి సిద్ధ్యత అంటే సిద్ధించుతున్నది దానికి లృట్ భవిష్యత్ కాలంలో సేత్స్యతే అని ఉంటుంది భవిష్యత్ అన్నట్టుగా సిద్ధ్యతి సేస్యతి వెరీ ఇంట్రెస్టింగ్ యూసేజ్ సో సిద్ధించగలదు అని అభిప్రాయం అయితే పోనీ మా సిద్ధాంతం ప్రకారం అసత్తు నుంచి సత్తు పుట్టడం పొసగదన్నావు మీ సిద్ధాంతం ప్రకారం సత్తు నుంచి సత్తు పుట్టడం ఎలా పొసుగుతుందో చెప్పు అది ఎలా కుదురుస్తాం అది ఇంత సమస్య లేదు ఎందుకంటే సద్బుద్ధి అనువృత్తం అవుతూనే ఉంటుంది బీజము అన్నారండి బీజం నుంచి అంకురం పుట్టిందన్నారండి బీజము అంటే అర్థం ఏంటి బీజమే ఉన్నది అంకురము అంటే అర్థమేమిటి అంకురము ఉన్నది బీజము వన్నప్పుడు సద్బుద్ధి ఉంది కదండి బీజము ఉన్నది అన్నప్పుడే బీజబుద్ధి ఉంటుంది బీజబుద్ధి అంటే సద్బుద్ధే బీజము అనే నామరూపములు సద్బుద్ధి ఇప్పుడు మీరు ఆలోచించులో ఏదో ఒక ఉన్నది అనే బుద్ధే కదా సద్బుద్ధి ప్రతీది అలాగే ఉంటుంది కాబట్టి బీజము అనేది సద్బుద్ధి అంకురము వచ్చింది సద్ అంకురము అనేది కూడా సద్బుద్ధి ఈ అంకురం అక్కడి నుంచి వచ్చింది బీజం నుంచి వచ్చింది అంటే అంకురము ఉన్నది అనే బుద్ధి బీజము ఉన్నది అనే బుద్ధికి పూర్వము నుండి ఉన్నది కాబట్టి సద్బుద్ధి నుంచి సద్బుద్ధి ఒక రకం సద్బుద్ధి నుంచి ఇంకో రకం సద్బుద్ధి వస్తూ ఉంటుంది కాబట్టి సత్తు నుంచి సత్తు పుడుతుంది అనేటువంటి ఈ సద్వాదుల యొక్క సిద్ధాంతం సద్వాదులు అంటారు ఇది సద్విద్య ఈ సద్వాదుల యొక్క సిద్ధాంతము సేస్యతి అది తప్పక సిద్ధించగలదు దానికేమి ప్రత్యాయమే ఉండదు దానికేమి ఆటంకము ఉండదు నతూ అసద్వాది దృష్టాంతో అసతహ సదుపత్తే ఈ అసద్వాదులు ఉన్నారే అసత్తు అంటే శూన్యం నుంచి సత్తు ఉన్నది పుట్టింది అని చెప్పాలి అని చెప్పడానికి వాళ్ళు దృష్టాంతం అసలు చూపించారు వాళ్ళకి అప్పుడు దృష్టాంతం లేదు సృష్టి మొత్తం మీద దృష్టాంతం లేదు ఏదైనా ఒక్క దృష్టాంతం చూపించండి ఆ సత్తు సత్తు శూన్యము ఈ శూన్యం నుంచి సత్తు పుట్టింది అని దృష్టాంతమే లేదు లేదా మమ్మల్ని చూపించమంటే మేము అడుగొడుకి దృష్టాంతాలు చూపిస్తాం బీజం నుంచి అంకురం పుట్టింది బీజం అనే సద్బుద్ధి అంకురం అనే సద్బుద్ధి పుట్టింది బీజం అనే బీజ సత్త నుండి అంకుర సత్త పుట్టుంది మృత్ సత్త నుండి ఘట సత్త పుట్టుంది ఘటం వదిలిపోయిందనుకోండి ఘట సత్త నుండి కపాల సత్త పుట్టింది కపాలం అంటే ముక్క చిల్లు చిల్ల పెంకు ఈ విధంగా మాకు షద్వాదులకి అన్ని దృష్టాంతాలే అసద్వాదులకి ఒక్కటి చూపించండి శూన్యం నుంచి ఫలానాది పుట్టింది ఒక్కటి చూపించండి ఏదైనా ఒక్కటి చూపించండి కుండేటు కొమ్మ తీసి బొట్టు పెట్టుకొచ్చాడు అలా చూపించండి ఒకటి కుండేటు శూన్యం కదా దాన్ని అరగ తీసి బొట్టు పెట్టుకొచ్చాడు వీరికి శూన్యానికి ఒక శ్లోకం ఒకటి మీరు విన్నారు లేదే శ్లోకం ఏదో సందర్భంలో చెప్పుకుంటాను యశ వంధ్యాసుతో యాతి కపుష్పకృత శేఖర మృగతృష్ణాంభసి స్నాతనుర్ధర అని మృగతృష్ణాంభసి స్నాత ఇదేంటి పిండేటి కొమ్మని ఏమంటారు మృగతృష్ణాంభసి శృంగధనుర్ధర వీడు వీడు యశ వంధ్యాసుతో యాతి ఒక ఒక అమ్మగారికి పిల్లలు లేరు ఆ అమ్మ పిల్లలు లేని అమ్మగారి కొడుకు వేడు వీడు వెళ్తున్నాడు అంధ్యాసుతో అంటే గట్టలు తీసుకున్నాడు అలా కాదండి పిల్లలు లేని అమ్మగారు కన్నా వీడు కన్నవాడు వీడు వీడు వెళ్తున్నాడు వీడు పుష్పమాల ఒకటి మెళ్ళ ఈ పుష్పమాల ఈ పుష్పాల నుంచి వచ్చేయో ఆకాశ పుష్పాల ఆకాశం నుంచి పుష్పాలు కోసుకుని వాటిని మాలగా కట్టుకుని మెళ్ళ వేసుకుపోతున్నాడు కుండేటి కొమ్ముతో తయారు చేసిన ధనస్సు పట్టుకుని వెళ్తున్నాడు ఇప్పుడే ఎండమావి నీళ్లలో స్నానం చేసి మరీ వెళ్తున్నాడు అని అది శ్లోకం కాబట్టి దృష్టాంతం లేదు అసలు శూన్యం నుంచి ఫలానాది కుట్టింది అనే దృష్టాంతం లేదు అయితే పోనీ దృష్టాంతం లేకపోయినా మాకు వేదం చెప్పింది నీకు వేద ప్రమాణం కాదు కదా శబ్దం ప్రమాణం కాదు కదా అనుమాన ప్రమాణమే శబ్దం ప్రమాణమే కాదు అసలు ఇంకేంటి మరి సిద్ధాంతం ఇంకెళ్ళా నువ్వు ఏదో మాట చెప్పాలంటే దానికి ఒక ఎత్తు ఉండాలి కదా నువ్వు వేదం అనే గ్రంథం వేదంలో చెప్పాడంటే ఇంక దానికి తిరిగి వెళ్ళలేదు ఇప్పుడు ఈ వాస్తువాని ఉంటాడు ఎలా ఈ కిటికీ ఇక్కడ పెడితే వీడికి లక్షలు వస్తాయంటావు ఎలాగరా ఎలా చెప్తావు అంటే ఆ మా చెప్పారంట వీడి వాస్తు శాస్త్రం అచ్చుతప్పుల పుస్తకం ఒక ఉంటుంది వీడి దగ్గర పేద పోయారు అచ్చుతప్పులు చెప్పున వీడు కొనుక్కొచ్చిన పుస్తకం నలిగిపోయే పుస్తకం అది అది వీడి ప్రమాణ గ్రంథం అది చూపిస్తారు అయితే వీఆర్ డిఫికల్టే ఇంక మీ మీ దగ్గర ఇంకే వారికి ఏమో అర్థమని చెప్తారు మీరు మా వాస్తు శాస్త్రంలో ఉందని వాడు అన్నప్పుడు వాడికి దండం పెట్టి మీకు రావాల్సిందేతలకి మా మీ వాస్తు శాస్త్రం తప్పు రాని వాడు అన్నామని అనుకోండి అదే రాస్తు శాస్త్రం అని నువ్వు తప్పు నీ బాబు తప్పుని వాళ్ళు మొత్తం మీ మీ దగ్గర ఉన్న పుస్తకాలన్నీ తప్పం కాదు చేస్తారు కాబట్టి వాడికి మనం ఏమీ చెప్పేది దండం పెట్టు కూర్కోవడం వాడికి దూరంగా ఉండడమే చేయాల్సింది వేరాజు ఆ అడ్వాంటేజీ శూన్య వదడికి లేదు ఎందుకంటే వాడు ఏ పుస్తకాన్ని ప్రమాణంగా చూపించడానికి వీలు శబ్దం ప్రమాణంగా అంగీకరించలేదు శబ్దం ప్రమాణం కాదు వాళ్ళకి అనుమానమే ప్రమాణం అనుమానం సిద్ధించాలంటే దృష్టాంతం ఉండాలి కేవలం అనుమాన ప్రమాణం వాళ్ళకి రెండో ప్రమాణం లేదు అనుమానానికి మూలం దృష్టాంతం ఎగ్జాంపుల్ ఉండాలండి లేకపోతే అనుమానా వస్తుందన్న పర్వతం అనుమానం ధీమాత్త అంటే యథా మహానసా లైక్ కిచెన్ అని ఎగ్జాంపుల్ ఒకటి ఒక్క ఎగ్జాంపుల్ ఉంటే సార్ ఒక్కటి ఉంటే చాలు వాడు ఎంత పని అయినా వెళ్ళేస్తారు అది లేదు కాబట్టి నీ వాదన నిలబడదు తర్వాత మృత్యుండాత్ ఘటోత్పత్తి దృశ్యతే సద్వాదు తద్భావే భావాత్ తద్భావే చ అభావాత్ సద్వాదులకి అన్ని దృష్టాంతాలు ఉదాహరణకి మృత్తిండము నుండి ఘటం పుడుతోంది ఇప్పుడు మృత్తిండం నుంచి ఘటం పుడుతోంది అంటే సత్తు నుంచి సత్తు పుడుతోంది మృతిండం ఉంది కదా ఘటం ఉన్న ఘటమే పుట్టిందా లేని ఘటం పుట్టిందా ఉన్న ఘటమే పుట్టింది అంతే అయిపోయింది సత్తు నుంచి సత్తు పుట్టింది అవునండి తర్వాత ఇంకొకటి తద్భావే భావ తద్ అభావే అభావ అన్వయం వ్యతిరేక అన్వయం ఏమిటి మట్టి ముద్ద ఉంటే కొండ పుట్టింది మట్టి ముద్ద లేకపోతే కుండ పుట్టదు కాబట్టి కొండ పుట్టడానికి మట్టి ముద్ద తప్పనిసరిగా ఉండి తీరాలి అది కారణము కారణానికి నిర్వచనంది ఇది ఉంటే అది అది వేటది అది కాబట్టి ఉన్న మట్టి ముద్ద ఉన్న కొండ పుట్టింది కనుక సద్వాదము పొసగుతుంది నువ్వు శూన్యానికి ఒక్క దృష్టాంతం చూపించలేవు ఇదిగో శూన్యం ఇది ఈ శూన్యం నుంచి ఇది పుట్టింది అని చూపించిన ఒక్కటి నో ఛాన్స్ అట మీరు ఆలోచించాల్సింది ఏమిటంటే దీని సిద్ధా సద్విద్య యొక్క రహస్యం ఏంటంటే ఫైనల్గా రహస్యం ఉంటుంది కదా ఇంత ఆర్గ్యుమెంట్ ఒక్కటే కాదు కదా రహస్యం ఏంటంటే మీరు మీ స్వరూపం లోతుల్లోకి వెళ్ళి పరిశీలించుకున్నట్లయితే మీ స్వరూపం వస్తత్ అని మీకు అనుభవానికి నేను అన్నది నేను కదా మీరు మీ గురించి మీరు చెప్పదగిన మాట ఏదైనా ఉంటే నేను ఈ నేను అనగానేమి అని మీరు పరిశీలించుకోండి పరిశీలించుకుంటే నేను అనేది ఇట్ ఈజ్ బీయింగ్ ఉండుట ఉనికి అని మీ అనుభవానికి వస్తుంది ఈ అనుభవం మీకు వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే థాట్ ఈజ్ అనేదాన్ని పరిశీలించండి మీద బుద్ధి కదా సద్బుద్ధి నుంచి దుర్బుద్ధి నుంచి ఘటబుద్ధి సద్బుద్ధి నుంచి సద్బుద్ధి పుడుతుంది బుద్ధిలోకి మార్చం కదా ఆలపడే కాట్ ఈజ్ అనేదాన్ని మీరు పరిశీలించండి ఈజనగా నేను అని ఏకాంతంలో కూర్చుని ఘటము ఉన్నది అనే దాన్ని పరిశీలించండి పరిశీలిస్తే మీకు సంగతి స్పష్టం అవుతుంది అదేంటంటే ఘటము ఉన్నది కూడా ఉనికియే ఆ ఉనికికి ఘటము అని పేరు ఒక రూపాన్ని బట్టి వచ్చిన పేరు ఘటము ఉన్నది పటము ఉన్నది ఆ రెండింటినీ పరిశీలించండి మీకు ఒక సంగతి స్పష్టం ఈ రెండూ కూడా మౌలికంగా ఒక్కట ఉనికి ఘటము ఉన్నది పటము ఉన్నది రూపభేదాన్ని వచ్చిన నామభేదం ఉనికి ఇది ఒక ఫస్ట్ స్టెప్ అర్థమవుతుందని చెప్పింది సెకండ్ స్టెప్ ఏంటంటే ఈ ఘటము ఉన్నది పటము ఉన్నది అనేది మీకు అనుభవం అనుభవం కాకపోతే అసలు మీరు ఈ కనాక్ పాటి ఈజ్ అని మీరు చెప్పాలంటే మీరు పాటి యొక్క ఉనికి అనుభవానికి రావాలి అనుభవానికి రాకపోతే మీరు ఎలా చెప్తారు చేతన పురుషుడు అనుభవానికి వచ్చిందే చెప్తారు సో పాటి లేకపోతే క్లాత్ ఈజ్ అని మీరు చెప్పినప్పుడు ఆ ఉన్నది అనే ఆ ఉనికి అనుభవానికి వస్తుండే ఆ ఉనికిని పట్టుకోండి కొట్టుకుని నేను ఉన్నాను అనే ఉనికి ఒకటి అనుభవం ఉండదు ఈ ఉనికి యొక్క అనుభవానికి ఆ ఉనికి యొక్క అనుభవానికి తేడా ఏమైనా ఉందా అని పరిశీలించం పరిశీలిస్తే ఏది తేడా ఉంటుంది అదే ఉనికి అంటే ఈ విధంగా పరిశీలించుకుంటూ పోతే అలాగే దాన్ని మననం చేస్తే మీకేం తేలుతుందంటే ఈ ఉనికి ఇది మౌలిక స్వరూపము నేను ఉన్నాను అన్నప్పుడు అదే ఘటన ఉన్నది అన్నప్పుడు అదే పఠము ఉన్నది అన్నప్పుడు అదే ఉనికియే తత్వము అదియే సత్యము అని మీకు తెలుస్తుంది అది మీకు తెలిసినప్పుడు మీరు ఒక నిశ్చలమైన ప్రసన్నమైన పూర్ణమైన స్థితిలో నిలిచిపోతారు అదే మోక్షం ఇంతకంటే ఇంక సరళంగా ఎవరో పాఠం చెప్పడం కుదరం నేను మోక్షం వచ్చేసింది ఆల్రెడీ ఇది గాట్ మోక్ష సద్విద్య అంటే అదే మీరు కాబట్టి ఆ సత్తునందు నిలిచి ఉండాలి మీరు కనుక ఆ సత్తునందు నిలిచి ఉంటే మీకు ఈ జీవితము చాలా తేలికైపోతుంది ముందు అవాంతరఫలం లేదు అవాంతరఫలము పరమ ఫలము లేకపోతే మహాఫలమని అవాంతరఫలం ఏంటంటే ముందు జీవితం తేలికైపోతుంది బరువు తీరిపోతుంది ఆసక్తి పోతుంది విరక్తిగా ఉంటారు మీ డ్యూటీలు మీరు చేసేస్తూ ఉంటారు మీ వల్ల జరగాల్సినవి జరిగిపోతూ ఉంటాయి మీరు జరిగిస్తారా ఏమన్నా మీరు జరిగిస్తారా ఏమన్నా జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ కన్సూమ్ అవుతుందా లేకపోతే మీరు పనిగట్టుకుని కన్స్యూమ్ చేస్తారా ఆహా ఆలోచించి పోనీ నేను ఇంకో ప్రశ్న అడుగుతా బ్రేక్ఫాస్ట్ జీర్ణం అయ్యి లంచ్ కి మళ్ళీ రెడీ అయిపోతారు ఆ మీరు దగ్గరుండి చేస్తారా లేకపోతే దానింతటా అవుతుందా దానంతటా అవుతుంది కదా మరి ఎవరి బ్రేక్ఫాస్ట్ పచ్చని అవడం అంతా దానంతట అది చేయడం మొదటి వెంటనే మీరు అలా అనిపిస్తుంది వీరికి అలా దాంతో అలా అనిపిస్తుంది ఒక్క విషయం సూక్ష్మంగా అనిపిస్తే బ్రేక్ వాష్ మీరు చేసి ఇదేముండదు ఎవరో తీసేసే ప్లేట్ ముందు పెడతారు ఆ చేతులు తీసి నోట్లో పెడతాయో అది అది మీ బై హ్యాబిట్ ఇట్ హ్యాబ్ దాంట్లో మీరు సాక్షిగా ఉండడం అలవాటు సపోజ్ నేను ఇంకో మాట్లాడతా సపోజ్ ఇది ఎలా ఉంటుందంటే మీరు ఎవరికొటో చాలా సీరియస్ గా డిస్కస్ చేస్తే ప్లేట్ ఎక్కువ ఇది ఆర్డర్ చేస్తారు చాలా సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు ఇడ్లీ వస్తుంది వాడు అక్కడ పెడతాడు దాంట్లో మీరు తినేస్తారు ఆ ప్లేట్ వాడు పట్టుకుపోతాడు ఆ తర్వాత ఇడ్లీ తిన్న సంగతి మీకు తెలియదు ఇలాంటి అనుభవం మీకు ఎప్పుడైనా కలిగిందా అలా ఉంది కబుర్లు చెప్తే భోజనం చేస్తుంటే పూసైపోతుంది బప్ప అయిపోతుంది మజ్జిగి అయిపోతుంది టిఫిన్ అయిపోతుంది నేను ఇంకా ఎక్కడ ఉన్నాను అని అడుగుతుంది కాదు దాన్ని గుట్టి ఏం తెలిసింది భోజనం మీరు చేస్తున్నారా లేకపోతే భోజనం చేయబడుతోందా చేయబడుతోంది సో కనుక జరిగీవన్నీ జరుగుతూనే ఉంటాయి దాంట్లో మీరు అలా నిశ్చలంగా ఉండిపోతారు ఆ సద్వాదము సద్విద్య చాలా బలమైనది ఇట్స్ అేట్ విషన్ ఇట్ ఈజ్ మన్ హ్యాస్ టు కేర్ఫుల్లీ అప్రిషియేట్ ఇట్ తర్వాత యభావాదేవా ఘట ఉత్పద్యేత ఘటాార్థినా మృత్తిండ మోపాదీయేత ఇంకా శూన్యవాదాన్ని ఇంకొంచెం ఖండిస్తున్నారు ఇప్పుడు అభావం నుండి అంటే శూన్యం నుంచి ఘటం పుట్టి పక్షంలో ఏదో సత్యం కాటం తీసుకోండి దృష్టాంతం కదా శూన్యం నుంచే ఘటం పుట్టి మాట అయితే ఘటమును తయారు చేయాలని కోరుకునేవాడు మట్టి కోసం వెతుక్కోడు మృత్యుండహానోపాధియేత ఘటార్థి ఘటమును కోరువాడు ఏం చేస్తాడు ఓ మట్టి ముద్ద పట్టుకొస్తాడు దాన్ని నీళ్లలో కలుపుతాడు మట్టి తీసుకొచ్చి నీళ్లలో కలుపుతాడు కలిపి ఒక ముద్ద తయారు చేస్తాడు ఆ ముద్దని చక్రమే పెడతాడు శూన్యం నుంచి వస్తువు పుట్టే పక్షంలో ఘటాబ్థి ఘటమును కోరువాడు మట్టి ముద్ద కోసం ప్రయత్నం చేయటం అనవసరం కానీ చేస్తున్నాడు కాబట్టి శూన్యం నుంచి ఏది పుట్టదు అభావ శబ్ద బుద్ధి అను వృత్తిష్ట ఇది ఒక పెద్ద అర్థి మంచిది ఇందాక నేను చెప్పిన సద్ సద్విద్యకి సంబంధించిన ఆరోగ్యం అంటే ఇప్పుడు ఘటము అభావం నుంచి పుట్టిందనుకోండి అభావం అన్న శూన్యం ఉన్నా ఒకటే అభావం నుంచి ఘటం పుట్టిందనుకోండి ఇప్పుడు నెక్లెస్ బంగారం నుంచి పుట్టింది ఇప్పుడు నెక్లెస్ ఎటు ఏం నెక్లెస్ అవుతుంది బంగారపు నెక్లెస్ అవుతుంది ఎందువల్ల బంగారపు నెక్లెస్ ఉంది కదా బంగారం నుంచి పుట్టింది కనుక ఏమంట ఇప్పుడు ఘటము అభావం నుంచి పుట్టిందనుకోండి అప్పుడు ఆ ఘటం ఏమవ్వాలి అభావ ఘటం అవ్వాలి అలా ఎక్కడైనా అవుతుందండి అలా ఎక్కడైనా చూశారా సో ఈ అభావం నుంచి కనుక ఘటం పుట్టినట్లయితే ఆ తీరా పుట్టిన ఘటంలో అభావబుద్ధి అనువృత్తం కావాలి ఎందుకంటే కారణం కార్యంలోకి వస్తుంది బంగారపు నెక్లెస్ ఎందుకయింది అది బికాస్ కారణం బంగారం గనక కారణం కార్యంలోకి అనువృత్తం అవుతుంది అవుతుంది కాబట్టి అది బంగారపు నెక్లెస్ ఇప్పుడు అభావం నుంచి కనుక ఘటం పుడితే ఆ అభావ శబ్దము ఘటాన్ని అనువృత్తం అయంఘట ఇదిగో ఈ ఘటం ఉన్నదో ఇది అసంఘట ఇది లేని ఘటము అని అలా ఉండాలి అలాంటి అనుభవం కావాలి ఆ శబ్ద ప్రయోగం వల్ల ఉండాలి ఆ బుద్ధి బుద్ధి అనుభవం మీ ఎక్స్పీరియన్స్ కూడా ఆ ఉండాలి కాబట్టి ఘటమును మీరు అనుభవానికి వచ్చిన సందర్భంలో ఎక్స్పీరియన్స్ చేసిన సందర్భంలో ఇది లేని ఘటము అని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా లేదు నిజానికి ఎదురుకుండా ఉన్న ఘటం మాట అలా కలలో ఘటం చూశారు అప్పుడు ఆ ఘటన యొక్క అనుభవం ఎలా ఉంది ఇది వాస్తవముగా లేని ఘటము అని అనుభవం ఉందా లేదు ఘటంగానే అనుభవం ఉంది సినిమా తెర మీద ఘటన చూశారు ఘటన చూసినప్పుడు మీకు ఎలాంటి అనుభవం కలుగుతుంది ఉన్న ఘటం అన్నట్టుగానే అనుభవం కలుగుతుంది కాబట్టి శూన్యం నుంచి పుట్టటం అనేది సుతరాము కుదరదు శూన్యం నుంచి ఒకవేళ పుట్టి ఉన్నట్లయితే ఆ అభావ శబ్దమే అసనంఘట అని అసంఘట అనే అనుభవం మనకున్నది అలా కాకుండా అసంఘట అని ఆ శబ్ద ప్రయోగము అనుభవం కూడా అభావము యొక్క అనుభవం మీకు రావాలి అభావ బుద్ధి రావాలి మీరు ట్రై చేసి చూడండి అభావ బుద్ధిని ట్రై చేసి చూడండి అభావ బుద్ధి అది అసంభవం శూన్యమును మీరు భావన చేయండి అంటే ఎలా భావన చేస్తారో తెలుసుకున్నా మీరు ఫైనల్గా శూన్యము ఉన్నది అని భావన చేస్తారు ఉనికిని భావన శూన్యం అనేది ఏదో ఒక విద్దేవలైనది ఒకటి వాటెవర్ దేవచ్చు విహో అటువంటి దేవం ఒకటి ఉన్నది అని భావన చేస్తారు అలా ఇప్పుడు నాస్తి అంటాడు ఈశ్వర నాస్తి అన్నప్పుడు వీడు లేడు లేదంటే అభావాన్ని కదా వీడు భావన చేసేది ఏమిటి లేడు ఏదో ఒకటి భాషను చేసి దాన్ని లేదని భావన చేస్తాడు భావన చేసిందంటే భావనారూపంగా ఉన్నదాన్ని నువ్వు లేదన్నావా లేని దాన్ని లేదన్నావా ఉన్నదాన్ని లేదన్నాడండి ఇప్పుడు నిద్రపోతున్నారు మీరు నిద్రపోతుంటే ఈశ్వరుడు లేడు అని అని అంటారా నిద్రలో అండరు ఎందుకని నిద్రలో ఈశ్వరుని యొక్క భావనే ఉండదు ఈశ్వరుని భావన లేనప్పుడు ఈశ్వరుని భావనని నిరాకరించడం ఉండదు ఇప్పుడు హేతువాది నిద్రపోతున్నాడు హేతువాది నిద్రపోతుంటే నిద్రలో ఈశ్వరుడు లేడు అంటాడా అంట నిద్ర ఈశ్వరుణ్ణి భావన చేయాలి వాడు లేయడం చెప్పాలి కాబట్టి శూన్యము అనుభవానికి రాట్లేదు మీరు ఫైనల్ గా అనుభవానికి వచ్చిందనుకునేప్పటికీ ఏదో హృందహో అనుభవాలకే వస్తుంది ఎందుకో ఎందుకో తెలుస్తున్నా అండి దాని రహస్యం ఏంటంటే ఏది అనుభవానికి వచ్చినా మీ స్వరూపంలోనే అనుభవానికి వస్తుంది సినిమా సినిమాలో మీరు ఏ బొమ్మ చూసినా తెర బొమ్మను చూస్తారు తెర లేకుండా బొమ్మను ఎలా అలాగే మీకు ఏది అనుభవానికి వచ్చినా మీ స్వరూపంలోనే అనుభవానికి వస్తుంది మీ స్వరూపము సత్ కాబట్టి ఆఖరికి శూన్యాన్ని మీరు భావన చేసినా కూడా అది శూన్యస్తి అని భావన చేస్తారు శూన్యము బాలదు అని భావన కాబట్టి మీరు భావన చేయాల్సి ఉంటుంది సత్తుని విడిచి అసలు క్వశ్చన్ నేల విడిచి సాము ఉండదు సర్వమునకు నేల సత్తే ఆ సత్తే ఆత్మావాయుదము సర్వం సర్వము కూడా ఆత్మకంటే ధర్మంగా ఏదీ లేదు అసలు ఆ సత్యాన్ని గుర్తించేందుకు మానవుడు కృషి చేయాల్సి ఉంటుంది తర్వాత అంటే ఇలాంటిదేమీ లేదు ఇలాంటిదంటే ఎలాంటిది ఈ ఘటము లేని ఘటము అని అభావ విశిష్టమైన ఘటమేమీ లేదు అటువంటిదేమీ లేదు అట సట్ ఉత్పత్తి అసత్తుంచి సత్తు యొక్క పుట్టిక సంభవము కాదు అసత్తు నుంచి సత్తు పుట్టుక నసత సట్ జాయేత పర్వత్యాహు మృద్బుద్ధి ఘటబుద్ధేర్నిమిత్తమి మృద్బుద్ధి ఘటబుద్ధే కారణముచ్య ఇది కూడా సంగ్రహవాక్యం వివరణ వాక్యం ఉన్నది విజ్ఞానవాద పక్షం విజ్ఞానవాదులో ఉన్నారు క్షణిక విజ్ఞానవాదులో అంటారు బౌద్ధుల్లో శూన్యవాదులో ఒక పక్షం శూన్యవాద పక్షం నిరాకరణం తర్వాత క్షణిక విజ్ఞానవాద పక్షాన్ని తీసుకుని మాట్లాడుతున్నారు క్షణిక విజ్ఞానవాదులు కూడా ఆసక్తి నుంచి సత్తి పుట్టిందనే చెప్తారు వాళ్ళు కూడా ఈ క్షణిక విజ్ఞానవాదం అంటే మీరు అర్థం చేసుకోవాలి ఘటమే అనేది ఏమీ ఉండదు ఘట బుద్ధే ఉంటుంది ఘటమనేది ఏమి ఉండదు బయట ఏమి ఉండదండి బయట ఉండి ఇది బ్రహ్మ అంటే బయట ఏమీ ఉండదంటే క్షణిక విజ్ఞానం వల్ల అక్కడ ఉన్నది మట్టి ఘటమని బుద్ధి మాత్రమే గలదు బుద్ధి మాత్రమే నేను గలసారి చెప్పేదా ఉన్నది ఘటం ఎక్కడుంది బుద్ధి ఎందుకు బయట ఏముంది మృత్తిగా ఉండదు ఇది లేదా అంతం మృతికే తేద సత్యం క్షణిక విజ్ఞాన లోపల ఏమంటారో తెలిసిన బయట మృత్తిగా లేదు ఘటన బయట ఘటన లేదు మృతికుందని వేదాంతం సార్ మృత్తిగా లేదు ఘటన లేదయా ఘటన కరెక్టే మృత్తికి కూడా లేదు ఈ మృతికి ఎక్కడుంది రా అంటే అది బుద్ధిలోనే ఉంది ఘటన బుద్ధిలో ఉంటాయ్ మృతికి మాత్రం బుద్ధి లేకపోతే ఇంకెక్కడుంది మరి అయితే ఘటం ఎక్కడి నుంచి మృతికి నుంచి పుట్టిందని అర్థం అంటే ఘటం మృతి బయట ఉంటే కదా అసలు కాబట్టి ఘటం మృత్తికి నుంచి పుట్టడం అంటే ఏమి ఉండదు ఘటబుద్ధి మృద్బుద్ధి నుంచి పుడుతుంది అంటే ఘటబుద్ధి మృద్బుద్ధి నుంచి ఎలా పుడుతుంది అలా ఎలా ఉండేది బుద్ధి ఘటం బుద్ధి మృత్యనే బుద్ధి మృత్యనే బుద్ధి దీని ఈ బుద్ధి నుంచి బుద్ధి పుట్టడం ఏమిటి అనార్థం ఉండడానికి ఇప్పుడు మీరు ఘటం ఆలోచన చేశారు మృతి గురించి పఠించుకోకుండా ఘటమనే ఆలోచన చేశారు ఘటబుద్ధి ఉందంట లేనట్ట ఉంది కదా మరి అది మృద్బుద్ధి నుంచి పుట్టిందా కాబట్టి నుంచి ఘటబుద్ధి పుట్టడం అనేది లేదు మరి అయితే ఈ కార్యకారణ భావం ఎలాగా అంటే మృద్బుద్ధి ఘటబుద్ధికి పేర్లము నుండి ముందు మృద్బుద్ధి పుట్టి తర్వాత ఘటబుద్ధి పుట్టింది ఆ రెండు పుట్టిన ముందు మృద్బుద్ధి పుట్టి తర్వాత ఘటబుద్ధి పుట్టింది అంటే ఆ క్రమం అలా ఉన్నది ఆ క్రమాన్ని బట్టి పూర్వమునందు ఉన్నది పరమునందు ఉన్నదానికి కారణము పూర్వవర్తి కారణం కార్య పూర్వవర్తి కారణం అని నిర్వచనం కార్యానికి ముందు కారణము అని నిర్వచనం ఆ నిర్వచనం సరైన నిర్వచనం కాదు ఇప్పుడు నెక్లెస్ కార్యం బంగారం కారణం ఇప్పుడు నెక్లెస్ ముందు బంగారం ఉండేది కాబట్టి నెక్లెస్ బంగారం కారణం అని వీరు కార్య పూర్వవర్తి కారణం అంటారు వీడు నెక్లెస్ ముందు అంతకు నెక్లెస్ కి ముందు అంతకు ముందు వాడు వాడు బ్రేక్ఫాస్ట్ చేసేదనుకోండి ఈ నెక్లెస్ రావడానికి ముందు బ్రేక్ఫాస్ట్ చేసేదనుకోండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ నెక్లెస్ కారణం అవుతుందా అది కార్యపూర్వవర్తి కారణం కానీ అర్థం కుదరడు ఆ పోల్సిందే వృత్తి పోవాలి కానీ జస్ట్ బికాస్ ఇట్ వాజ్ బిఫోర్ ది అపీరెన్స్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ కాస్ అంటే అపీరెన్స్ ఆఫ్ ది ఎఫెక్ట్ ముందు లక్షా డెబ్బై అవన్నీ కాస్ అయిపోతాయా కాబట్టి అది కుదరణ ఎనివై టంగ్ బ్యాక్ టు ది పాయింట్ పెద ఇలా చెప్తున్నారు విజ్ఞానవాదులు అంటే క్షణిక విజ్ఞానవాదులు ఇలా చెప్తున్నారు ఏమని మృద్బుద్ధి ఘటబుద్ధే నిమిత్తం వాళ్ళు కారణం అనే మాట అనుకుండగా కారణం అంటే ఉపాదానం ఆ పదార్థం రావాలనే ఉపాదానం అనే ఒక సమస్య ఉంది అందుచేత నిమిత్తం అంటున్నారు నిమిత్తం అంటే హేతు అనమాట అంటే అది ఉంటే ఇది నిమిత్తం దాన్ని బట్టి తెచ్చింది అంతేగాని దాన్నికి తెచ్చింది అని కాదు దానిని బట్టి ఇది వచ్చిందే గాని దాని వచ్చింది అంటారు నిమిత్తం అంతే సో మృద్బుద్ధి నిమిత్తము ఘటబుద్ధికి ఈ దీన్ని బట్టి కారణ కారణ భావం చెప్పుకుంటున్నాము మృద్బుద్ధి ఘటబుద్ధే కారణముచ్యతే మృద్బుద్ధి నిమిత్తంగా ఘటబుద్ధి వచ్చింది కాబట్టి మృద్బుద్ధి ఘటబుద్ధికి కారణము అని అలా అంటామంతే నటు పరమార్థత పరమార్థంగా వాస్తవంగా ఘటన లేదు మృత్యులేదు వాళ్ళ అంటే మీకు క్షణిక విజ్ఞానవాదు యొక్క వాళ్ళ ఆర్గ్యుమెంట్ నువలసి ఉంటుంది వాళ్ళ ఆర్గ్యుమెంట్ లో జగత్ ఏమీ లేదు బయట ఏమీ లేదు అసలు అంతా ఇది ఆల్ మూవ్మెంట్ ఆఫ్ మైండ్ అవు క్షణిక విజ్ఞాన నిజానికి అజాతవాదులు కూడా అంటే గౌరపాదాచార్యులు వాళ్ళందరూ కూడా క్షణిక విజ్ఞానవాదానికి బాగా దగ్గరగా వెళ్ళిపోతారు అంతేతనే మార్గొచ్చే కార్యకులు అంతా క్షణిక విజ్ఞానవాదానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు ఈ అలాట శాంతి ఉంటున్న అలాటం తిప్పుతాం అంటే టార్చ్ విర్లిన్ టార్చ్ విర్లిన్ బేయింగ్ టిప్ ఆఫ్ ది ఫ్లేమ్ అలా తిప్పుతా ఉంటే మీకు అనేక రూపాలు కనపడతాయి ఈ రూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి అరిజినేటెడ్ ఫ్రమ్ దేయింగ్ టిప్లీ ఆ టిప్ యొక్క మూవ్మెంట్ నుంచి వచ్చింది కాబట్టి మూవ్మెంట్ తెలిసింది కదండి దృష్టాంతం కాబట్టి ఆ ఎనిమిది లేకపోతే జీరో సర్కిల్ స్పేర్ ఇవన్నీ మీకు కనపడ్డ బొమ్మలన్నీ దే ఆర్ ఆల్ మూవ్మెంట్ ఆఫ్ దట్ టిప్ గ్లోయింగ్ టిప్ యొక్క మూవ్మెంట్ తప్ప ఇంకొకటి లేదు అలాగే మైండ్ యొక్క మూవ్మెంటే జగత్ దాన్ మూమెంట్ ఆఫ్ మైండ్ ఇప్పుడు హీస్ మై సన్ అన్నారు ఇట్ ఈస్ అూమెంట్ ఆఫ్ మైండ్ సన్న బయట ఉండడా మీరు ఏది జగత్ అంటారో అదంతా కూడా మూమెంట్ ఆఫ్ మైండే అంచేతనే మిమ్మల్ని బంధించినా మీకు సుఖాన్ని కలిగించినా మీరు జగత్ అని మీరు వ్యవహరించి ఏదో అది మైండ్ మూవ్ అయినప్పుడే ఉంటుంది మైండ్ స్పన్నై నిద్రలో విలీనమై ఉందనుకోండి ఉండదు మీరు ధ్యానంలో వెళ్ళిపోయారనుకో మీ మాట మీరు అమెరికా గురించి అవగిస్తుంటే ఉంటుందా ఉండదు ఉన్నట్టు కనబడుతుందా లేదా ఎందుకు కనబడుతుంది ఆ ఫ్రీక్వెన్సీని బట్టి కనపడుతుంది సపోజ్ ఇలా స్లోగా ఇలా అన్నాను అనుకోండి చర్చులు కనపడుతుందా టిప్పు కనపడుతుందా టిప్పే కనపడుతుంది ఇలా ఇలా అన్నాను అనుకోండి సర్చులు కనపడుతుంది అంటే అంటే ఒక సెకండ్కి ఒకసారి తిప్పారు అనుకోండి టిప్పే కనపడుతుంది సెకండ్కి పదహారు సార్లు తిప్పారు అనుకోండి సర్చులే కనపడుతుంది టిప్పు కనపడుతుంది వాళ్ళ ఫ్రీక్వెన్సీ వాదు క్షణిక విజ్ఞానం నేను ఒక చోట అసలు ఫ్రీక్వెన్సీ అనే మాటని కనిపెట్టిన వాళ్ళు క్షణిక విజ్ఞానం బౌద్ధి లేదు వాళ్ళ సిద్ధాంతం అంతా దాన్ని డ్ ఫ్రీక్వెన్సీ ఎందుకంటే టిప్ ఉందంటే స్లోగా మీకు సెకండ్ స్లో అంటే అర్థం ఏంటంటే ఫ్రీక్వెన్సీ తక్కువ అర్థం స్లోగా తిప్పితే మీకు సర్క్యుల్ కనపడదు వేగంగా తిప్పితే టిప్ కనపడదు సర్క్యులే కనపడుతుంది కాబట్టి ఇట్ ఈస్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ మూవ్మెంట్ దెటర్ మిన్స్ వాట్ అపి కాబట్టి మైండ్ కనుక ప్రసన్నంగా ఉందనుకోండి మీకు జగత్ ఏం భాష ఉంటుంది మైండ్ విపరీతంగా తిరుగుతోంది అనుకోండి జగత్తు భాషిస్తుంది మైండ్ స్టన్ అయిందనుకోండి జగత్తు లేకుండా పోతుంది కాబట్టి మృద్బుద్ధి ఘటబుద్ధికి నిమిత్తము అంటే దాని ముందుంది అంచేతం ఎందుకే కారణం అంటున్నాము వాస్తవంలో మృత్యులేదు ఘటము లేదు ఉన్నదల్లా బుద్ధే అని వాళ్ళ వాదం అంటే శంకర్లు ఏం చేస్తున్నారో తెలిసిన ఓకే ఈ వాదాన్ని నేను అంగీకరిస్తున్నాను ఆ సందర్భంలో కూడా సత్తు నుంచే సత్తు పుడుతుంది కానీ అసత్తు నుంచి సత్తు పుట్టదు అని అంటున్నాడు ఎందుకంటే ఇక్కడ క్షణిక విజ్ఞానవాదిని కారణం ఇక్కడ పర్పస్ కావాలి ఇక్కడ పర్పస్ ఏంటంటే సత్తుని అస్టాబ్లిష్ చేయటం తదతి మృద్బుద్ధి విద్యమానా విద్యమానాయబుద్ధే కారణం ఇది ఉత్పత్తి కాబట్టి నువ్వు మృత్యు బయట లేదు ఘటం బయట లేదు ఉన్నదల్లా బుద్ధి తప్ప ఇంకా మృత్యులేదు ఘటం లేదు ఉన్నదల్లా బుద్ధే మృత్యంతేదో తెలిసినా మృద్బుద్ధే మృద్బుద్ధికే మృత్యం పేరు అంటే మృద్బుద్ధికంటే భిన్నంగా మృతు లేదు ఇది ఒకటి గట్టిగా తెలుసుకోవాల్సిన సత్యం క్షణిక విజ్ఞాన వాళ్ళని మాట సరే అంతా తప్పేం లేదు మృద్బుద్ధి కంటే మృత్యేమీ లేదు కాబట్టి విజ్ఞానం కంటే వ్యతిరేక్తంగా పదార్ జగత్ అనేది ఏం లేదు విజ్ఞాన వ్యతిరేకం జగత్ నాస్తి అయితే మీకు క్షణిక విజ్ఞానవాడికి తేడా ఏంటి వేదాంతికి క్షణిక విజ్ఞానవాడికి అంటే వాడు విజ్ఞానం క్షణికం అంటారు మేమంటాము విజ్ఞానం ఇస్తే అది బ్రహ్మ ఉన్నదే ఏకమైన అద్వితీయ అంతే అంతే తేడా విజ్ఞానం క్షణికం అంటారు అయితే వాడికి మనకి తేడా ఎక్కడొచ్చింది అంటే చూడు ఇట్ ఈస్ నాట్ ది విజ్ఞానం ఉచి శిక్షణికం ఇట్ ఈస్ ది మైండ్ ఉచి శిక్షణికం అండ్ మైండ్ ఈజ్ దండ్ ఇట్ ఈస్ ది మూవ్మెంట్ ఆఫ్ ది మైండ్ దట్ ఈస్ సూపర్ ఇంపోజ్డ్ ఆన్ విజ్ఞానం విజ్ఞానం ఆత్మ ఆత్మలో మూవ్మెంట్ ఉండదు ఆత్మ యొక్క ప్రకాశం మైండ్ లో క్యాప్చర్ చేసినప్పుడు మైండ్ మూవ్ అయితే ఉంటే నీకు ఆ ప్రకాశం ఆత్మ ప్రకాశం మూవ్ అయినట్టు అనిపిస్తుంది కాబట్టి మైండ్ క్షణికం దాంతో సందేహం లేదు మనస్ క్షణికం వేదాంతులన్నీ గెలుస్తాయి వేదాంతులు ఏది మనస్సు అన్నారో అది ఏ అల్టిమేట్ తత్వము అని క్షణిక విజ్ఞానం కాదురా మనస్సు అల్టిమేట్ కాదురా మనస్సు లేని సందర్భంలో కూడా నేను ఉన్నాను అనే సత్ అనుభవానికి వస్తూ ఉంటుంది లేనప్పుడు మనస్సు లేనప్పుడు సత్ అనుభవానికి వస్తుంది మనకి ధ్యానంలో వస్తుంది అది పెద్ద విషయం ఏం కాదు కాబట్టి నేను ఉన్నాను నేను ఉన్నాను అయాం దేర్ ఫోర్ ఐ థింక్ అనేది అనుభవానికి వస్తుంది ఐ ఆమ్ అండ్ ఐ థింక్ అనే అనుభవానికి వస్తుంది అంటే అర్థం ఏంటి మనస్సు కంటే ముందు మనస్సుకి స్వేచ్ఛగా నేనున్నాను కాబట్టి ఆ నేను అన్నది అది సత్యం అది దాని నుండి వచ్చిన థాట్ అనేది మూమెంట్ మైండ్ అది క్షణిక అది వినాశ అది అది అది మిథ్య దాంట్లో సందేహం ఉండదు అంతవరకు క్షణిక విజ్ఞానం వదిలికి మనకి తేడా ఏం లేదు కరెక్ట్ అయింది సోర్స్ ని వదిలిపెట్టేసి కేవలం మనస్సు దగ్గర వాడి తత్వాన్ని నిర్ధారణ చేస్తానంటాడు బట్ డెకార్టె లంట వాడు క్షణిక విజ్ఞానవాది అంటే ఫ్రెంచ్ ఫిలాసఫర్ డెకార్టే అలాగే మాట్లాడతాడు సో ఐ థింక్ అండ్ ఐ ఆమ్ ఇఫ్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ నాట్ డే అంటాడు సో మైండ్ ఈజ్ ది ఎస్సెన్స్ ఆఫ్ ది ఎంటైర్ థింగ్ అని అది రాంగ్ రాంగ్ స్టేట్మెంట్ సో ఎనీవే సో క్షణిక విజ్ఞానవాదికిను వేదాంతికి జస్ట్ వన్ స్టెప్ ఆ వన్ స్టెప్ తీసుకుంటే సద్విద్య సద్వాయిపోతాడు ఆ వన్ స్టెప్ తీసుకుంటే వన్ స్టెప్ బ్యాక్వర్డ్ ఆత్మ రూపంలోకి వెళ్తే సద్వాగ్ అయిపోతాడు లేకపోతే క్షణిక విజ్ఞానం అదిగా నాస్తికుడిగా నిడిపోతాడు అవుట్ సైడ్ అబ్జెక్ట్ ఉండి దాని లక్షణం మూవడం అది సరిపడుతుంది సో స్వప్నంలో మూవ్ అయింది కదా కాబట్టి అలాగంటే అర్జున దట్ వాళ్ళు అర్జునల్ ఓన్స్ ఇలా కూర్చుని ఘటన గురించి నేను భావన చేశాను ఏవైతుందా లేదా కాబట్టి ఓన్లీ డిఫరెన్స్ సో శంకరు అంతేత సరే కానివా నీ మాట చిరంజీవి నేను అర్గ్యుమెంట్ ఒప్పుకున్నాం బయట మృత్యు ఘటము ఏది లేదండి ఉన్నదంట బుద్ధి ఘటబుద్ధి నేను ఒప్పుకున్నా బట్ స్టిల్ మృద్బుద్ధి నుండి ఘటబుద్ధి పుట్టిందని అన్నప్పుడు మృద్బుద్ధి కారణము ఘటబుద్ధి కార్యము అయితే మృద్బుద్ధి నిమిత్తము ఘటబుద్ధి నైమిత్తికము అని అన్నప్పుడు మృద్బుద్ధి ఉన్న మృద్బుద్ధి అంటే ఆ చిత్తిలో సత్తు కూడా ఉంటుంది విద్యమానమైన మృద్బుద్ధిలోంచి విద్యమానమైన ఘటబుద్ధి పుట్టింది కాబట్టి మళ్లీ మా సత్తు నుంచి సత్తు పుట్టడం కుదురుతుంది అని కొట్టుకారు తెలిసింది కదండి కాబట్టి అసత్తు నుంచి సదుత్పత్తి నా తర్వాత మృద్ఘట బుద్ధ్యో నిమిత్త నైమిత్తికత్యా ఆనంతర్యమాత్రం నటు కార్యకారణత్వం ఇది చేద్ధి నుంచి ఘటబుద్ధి పుట్టింది అంటే సత్తు నుంచి సత్తు పుట్టిందని చెప్పచ్చు ృద్బుద్ధి నుంచి ఘటబుద్ధి పుట్టిందని ఆ కార్యకారణ భావం ఒప్పుకోం కేవలం నిమిత్త నైమిత్తిక భావమే మృద్బుద్ధి నిమిత్తం ఘటబుద్ధి నైమిత్తికం ఇది పూర్వమో అది అతరము దే కనెక్టెడ్ అంతేగాని వన్ ఈజ్ నాట్ ది సోర్స్ ఆఫ్ ది అదర్ అని ఆర్గ్యుమెంట్ పెడతాం కార్యకారణత్వం ఏమీ లేదు అంటే నా దాన్ని బట్టి మళ్ళీ సత్తు నుంచి సత్తు పుట్టిందనే మార్పు లేదు కదా సత సదుపత్తి